ये मीठी मन में प्रकंतलीवा तेरी मीठी मन में निर्मम कब से इतने ये मीठी मन में कब से इतने जितनी विस्मलो हम गए वो कतार जा के तवा మీ హృదయా మన నివసింహరీ దీన మిల్లకే జాతు ప్రభు నివసింహరీ దీన మిల్లకే జా హృదయం పలకూ తిరుగలేవా తెలు ప్రవేశి పని హృదయం గురువంగలేవాసిం పని ఒకసారి యోచి సవాడు నీరు కబుయే కురకు నీరు దయా ప్రవీణకోగామీ సవా నీకో సమేగా ఒకసారి గమనించవాలో ఒకసారి ప్రభులేసు కొరకు నీరు దయాభులేసు Dharthi chunatti, tamayam dhuhi naad ghaan Tabuye chuninno, dharthi chunatti, tamayam dhuhi naad ghaan Dichwa tanundi, tabuye chuneka, obho kuoso dharah Dichwa tanundi, tabuye chuneka ओ जय तो सो दरी नीति ऋतमूलो यन्दो येदो पकसारि सो चितवास सीनादि विदे तब ये सुकरतु नीरदया मार्तिम तवा सीरदया मार्तिम तवा हालेलुया కలర్గా వెరీ వెరీ నైట్ సాంగ్ బ్రదర్ నా ఫేవరెట్ సాంగ్ జాస్ఫుడ్లోంబా అన్న నేను చెప్పాలన్న చెప్తుంది బ్రదర్ అంటే కదా the number you are calling is either out of network the number tanvile sthitilaguna ni vaktani banis laguna putra command petni portal sabba and the committee petni kalat sthaina magdana ka madhuma prabhavan mahati jasti mahasthiram dikhe kalat pal kiya ki vaktini nains ko tumra prabandhan karmi raha to melagi sthiti prabha ki vaktini ne satya mein grahin ki prabha satya mein kriti dil se kalat mane tay chhe yesu krishti parishada namo na pratikant amen haleluya తిమోతి రాసిన రెండవ పత్రిక పౌలు తిమోసికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి వచ్చినంలో ఈ వాక్య మనం చూస్తున్నాము మీకు తిమోకి పౌలు ఒక రోమా సామ్రాజ్యంలో రోమా సైనికుల తెరలో ఉన్నప్పుడు పత్రిక రాసినట్టు మనం చూస్తున్నాము ఆయన ఎంత క్రమలో ఉన్నా గానీ ప్రభు కొరకు ఎంతగానో ఆసక్తి కలిగి తిమోతికి తన చివరి కాలంలో పత్రిక రాసట్టు మనం చూసుకున్నాం కాబట్టి తిమోతి అనే దేవుని కూడా అంటే పౌళ్ళకి సేవలు తీసుకుందో తిమోతిని ఎంతగానో ఆయన ప్రేమించట్టు ప్రతి దశలో ఆయన నా కుమారుడు నా కుమారు అని సంబోధిస్తూ ఉంటారు అంటే ఎంత ప్రీతికరంగా తిమోతి పౌలికి ఖనితంగా తన కేవలం జీవించట్టు మనం చూసుకుని తర్వాత కాబట్టి చివరి కాలంలో మనుషులు ఆ తి ఆ తిమోటీకి రాసి ఆ పత్రిక టైంలో సంఘాలు బహుగా విస్తరించినప్పుడు సంఘంలో నుంచి ఎంతో మంది దేవుల క్రామాన్ని తప్పిపోయి ఆయన తత్ప్రవర్తన దేవులు వార్తలు ఆ టైంలో ఏ రీతిగా మనుషులను హెచ్చరించాలా తిన్నోతి అని తిమ్మోతికి ఎందుకు రెండు పత్రికలు తిన్నోపి హెచ్చరి యవనస్తున్నారు కానీ అతనికి ఎట్లా యవనస్తులు ఎట్లా దేవుని వార్తలను బలపడాలా ఏ రీతిగా మనుషులను హెచ్చరించాలా ఆ టైమ్ లో ఏమన్నారు మనుషులు సంఘాలు ఏవి హెచ్చరించాలని తిమోతికి పత్రిక రాసినట్టు మనం చూసాం ఇక్కడ కాబట్టి ఆ పత్రికల్లో అతను ఎంతగా ఎన్నో విషయాలుంటాయి తిమోతి రాత్రిక రెండో పత్రికల్లో విగ సమక్ష మనుషులు ఎట్లా జీవిస్తారు బోధలు వాళ్ళు ఎట్లా బోధకుని తయారు అనే విషయాలు ఉంటాయి తర్వాత తిమోతి కూడా చాలా జాగ్రత్తగా జీవి జీవించమని హెచ్చరిస్తుంటారు పౌజ్ ఎందుకంటే తిమోతిని నేను తప్పది వార్త ఈ చట్టం మీకు మీకు మీకు మీ నుంచి నీకు వెళ్ళిపోయింది నీ జాగ్రత్తగా కాపాడు మంచి పోరాటం కోరాడు మంచి పరిచర్ జరిగించు ఇవన్నీ విషయంలో నిజంగా ఉండు ప్రతి దశలో దేవునికి అంగీకారంగా జీవించు నువ్వు ఎవరి నచ్చిన పాడిపో ఎవరికి నీకు అవకాశం లేదు కాబట్టి ప్రతి దశలో ప్రభుకి అనుకూలంగా దేవుని వాస్తవానికి జాగ్రత్తగా జీవించు నువ్వు పెట్టే బోధలు గానీ నీ ప్రవర్తనలు గాని ప్రతి డాన్స్ లో ప్రభుకు తీసి తనగా జీవించాలి అక్కడ తీసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది హిమూర్ రాశారు ధ్యానించినప్పుడు చాలా ఒక పునాదిలాగా ఉంటుంది దేవుని వాకి అక్కడ కాబట్టి కాబట్టి కాబట్టి ఆత్మీయ తీస్తే మన అంతా మన పొగ బిడ్డలనే పిల్లలునే కదా అలా ముక్కలు ఏ విధమైన పత్రం ఉందో దేవుని ఆత్మీయ విధానంలో కాబట్టి ఈ లోపంగా ఫిజికల్ అది ఆడి ఉంటారు కానీ ఆత్మీ తీసుకుంటే వైపు సంబంధం ఉండదు కాబట్టి అందరూ దేవుని స్వరూపులే దేవుని ఆత్మ స్వరూపులే అందరూ ప్రభు దృష్టిలో ఆయన పెళ్ళలేదంటూ పోలిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక తిమోటీ చెప్తున్నారు పౌలు మాట్లాడుతుంది నాగ్ కుమారుడ క్రీస్తు యసులన్న కృపచేత బలవంతుడు తమ్ము అంటే ఆయన కృపతో మనం కృపచేత మన బలవంతులుగా తయారు కావాలంట దేవుడి మనం బలవంతులుగా ఎదగాలన్న విషయము ఇక్కడ హెచ్చరిస్తున్నాడా కాబట్టి దేవుని కృప అన్నప్పుడు ఆయన కృప మన ఆయన కృపకాలం వరీ ఆయన కృప మన దేవుని నమ్మకం తప్పకు బ ఉంటుంది నిత్యమైన కృప ఉంటది కాబట్టి ఆయన కృపను మనం నుంచి తొలగిపోకుండా ప్రతిక్షణం మనం జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే ఎందుకంటే చివరి కాలంలో అనేకులు ఆ కృప నుంచి తొలగిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం భయంకరంగా పాపాలు ఒకప్పుడు దేవుని సేవ చేసిన వాళ్ళు దేవుని కొరకు మంధీరంగా సేవ చేసిన వాళ్ళు ఈ రోజు అంత విగ్రహాన్ని తోటి వాళ్ళ పాత జీవితంలోకి చాలా పాత ఉన్నవాళ్ళు కాబట్టి కానీ తిమోత్తితో దేవుడు మాట్లాడుతాడు ఈ వాక్యం ద్వారా కాబట్టి పౌలు తన సేవ జీవితం ఉన్నప్పుడు తిమోత్సాడు పత్రిక రాస్తున్నాడు కాబట్టి పౌలు లేదు తిమోతి లేదు కానీ ఈ వాక్యము మనకి దేవుడు కాబట్టి మనం కూడా రెండు వేల సంవత్సరాలే ఇవన్నీ చెప్పబడ్డాలు కానీ ఆ కాలంలో నెరవేర్ణి బాగా ఈ కాలంలో తిరిగి నెరవేరుతా ఎట్లా రంగాలు ఎట్లా ఉండేది మనం చూస్తున్నాం మన కళతో జరుగుతున్న పరిస్థితులు కానీ ఈ టైంలో మనం ఎట్లా జీవించాలా ప్రభు కొరకు ఆయన కృపలో నుంచి మనం పెరిగిపోకుండా ఆయన కృపలో మనం బలవంతులుగా తయారు కావాలా కాబట్టి మనం కృపణ నుంచి చూస్తాం ఆ కొత్త కార్య మారో అని చూస్తాం మనం బలంతో ఆత్మతో నింపగొండేవాడి దేవుని వాక్యం ప్రకటించినట్టు మనం చూస్తాం అంటే దేవుని వాక్యంలో దేవులకు ఆత్మ అభిషేకమైన పొందుకొని కృపతో నింపబడి బలంతో నింపబడి ఆయన దేవునికి జ్ఞానం పొందుకొని దేవుని వాక్యం అక్కడ ఆ యాజికలు కూడా వాళ్ళు ఆశ్చర్య చేయరు అక్కడ అంటే అంత జ్ఞానము అంత కృపతో క్షేపలు నిండితో మనం చూస్తాం అపచ్చారు ఆరోగ్యంలో చేపలు అడిగి చెప్పినప్పుడు అనేటిని తపలకొస్తే అందరూ ఆయన ఎంతగానో కలికి ఆయనతో ఎదురెంట్ ఎంతగానో అతన్ని డైవర్ట్ చేయాలని ఎంతగానో అతను ఎదురించుకుంటే మనం కానీ ఎవరు కూడా ఆయన ఆయన అగపర్చిన జ్ఞానాన్ని చూసి మంచిని ఆశ్చర్య అంటే దేవుని కృపలో బలంతో పొందిన వాళ్ళు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఎన్ ఎట్లా ఆ జ్ఞానం అనేది మనుషుల నుంచి వచ్చిన వాళ్ళు దైవ జ్ఞానం పొందుకున్నప్పుడు ఎవరు కూడా ఆ సత్యాన్ని ఎదిరించలేరన్నా కాబట్టి వాళ్ళు ఎంతగానో ఎదిరించాలని చూసిన అక్కడ మనుషులు రకరకాల కానీ ఆయన అగపరిచిన జ్ఞానం చూసి ఆశ్చర్యపోయినప్పుడు ఆ యాదికలు ఆ యొక్క సభావన్న వాళ్ళు ఆయన ముఖం ఆయన వచ్చి తీస్తే దేవదోతు ఆయన కనిపించినట్టు చూస్తాం అంటే దేవుని కృపలో ఎంత బలవంతంగా మనకు తయారు కావాలా అనే మనం చూస్తున్నాం అంటే ఆయన ఎంతగా ఆత్మలు ఇది ఉండాలా అంటే చూడండి ఆయన వాసుని చెప్పినప్పుడు పాత మందిన కాలం అంతా ఒక ఒక అధ్యాయం చెప్పేసాడు ఆయన ఏదో అధ్యాయం కానీ ఆయన అంతగా అభిషేకం తర్వాత ఆయన ఆయన చునం చూస్తూ ఉంటాం కానీ ఆయన ఆ విధానం ఆయన ఏ రీతిగా బలపడింది అనే విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి అంతగా ఆయన ఎంతో అత్యంతం పట్టినదండి ఆ యొక్క కువార్థాన్ని ఖచ్చితంగా ప్రకటించింది ఆయన ఎంతో మంది నేనేది చెప్పేది అని వేసుకొని గురించి ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ఆయన భయపడలేదన్నారు అంత ధైర్యంగా దేవుని కృపతో బలంతో నింపుకొని దేవుని ఆత్మతో నింపబడి ఆయన జ్ఞానాన్ని నింపబడి ఆయన వాక్యం ప్రకటిస్తే ఆ పండుగలు అంతా ఆశ్చర్యపోయినారు బెదిరించలేకపోయారు ఆయనతో వాదించలేకపోయారు ఆయనతో అంటే దేవుని ఆత్మ ఆ రీతిగా అంత అంతగా దేవునితో వాదించగలరా వాదించలేదు సత్యాన్ని ఎవరు కూడా సత్యము బయలుపరిచినప్పుడు అది అబద్ధంగా చేయాలి దాని దైవధ్యం అంటే అది మనుషుల వల్ల కాదండి ఎందుకంటే దేవుని సత్యము అది అది దేవుడి మాట కదా ఆయన మాట అగ్నివంతుడి మనుషులు కాచిస్తున్నారు కాబట్టి పౌరులు జీవితంలో మనం తీసుకున్నప్పుడు తిమోతి రాష్ట్ర పట్ల మనం తీసుకున్న వారి రెండో అధ్యయనం అనే మొదటి వ్యక్తుల్లో నాకుమారుడ క్రీస్తు యచినందు నా కృపచేత బలవంతుని కమ్ము ఎందుకు అనేక సాక్షులు ఎదుట నా వలన విడిన సంగతులను ఇతరులకు బోధించటప్పు చూడండి అనేకులు సాక్షులు ఎదుట కాబట్టి మనం అనేకులు సాక్షులు ఎదుట ఏంటి అంట నా వలన వినిన సంగతున్నప్పుడు ప్రభు వల్ల కలిగిన సంగతులు ప్రతి వాక్యం ప్రభువాళ్ళే మనకు కలిగింది ప్రతిది ప్రభువాళ్ళే మనకు కలిగింది కాబట్టి ఆ ఇతరులకు బోధించటప్పు కాబట్టి అంటే పౌల నుంచి త్రిమోచికి వచ్చి ఒక పని ఆ దేవుడు నా వల్లని విడిన సంగతులను కాబట్టి మనం ఎన్నో సంగతులు ఇచ్చిన వల్ల ప్రభుత్వం కలుగుతుంది అటు కలిపి బోధించటం సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పది అప్పగించము అని అంటే సామర్థ్యం గల కాబట్టి సామర్థ్యం అంటే దేని శక్తి కదా అంటే దేని ఆపలింకా ఇదిగేట ఇలాంటి వాళ్ళకి నమ్మకమైన మనుషులకు అప్పగేస్తారు కాబట్టి నమ్మకంగా ప్రభుకృతి జీవించటం ఆయన ఉన్నంతతో మోసే నమ్మకం కాబట్టి దేవుని సంఘం దేవుని ఇంటి అంతటి మీద మనం కూడా మన ఇంటికి వెళ్తాం కాబట్టి మనకు దేవుడు అధికారం ఇచ్చింది కాబట్టి ఆ ఇల్లంతటా మనం కూడా నమ్మకం ఉండాలి ప్రభుత్వ ఇప్పుడు చెప్తాడు చూస్తూ అక్కడ పౌరుడు జాపం చెప్పిన విషయం కాబట్టి ప్రతి దశలో నమ్మకం ఉండాలా అనే విషయం ప్రార్థిస్తుంది అందుకే మత ఇరవై నాలుగు ఐదు నలభై ఐదో చూసిన దేవుని ఇంటి మీద తగిన వేళ అన్నం నమ్మకమైన బుద్ధి గల డాడు ఎవరైనా అక్కడ చెప్పబడుతున్నాడు వేసుకోవాలంటే అది ఇంటి మీద నమ్మకమైన వారు ఎవరు తగిన వేళ అన్నం తీసుకోవాలన్న అంటే ఏ అన్నం గురించి మాట్లాడుతున్నారా అంటే ఆత్మీయంగా మనం తీసుకున్నాం అక్కడ అంటే దేవుని సంఘానికి మనం ఆహారం పంచాలా ఆత్మీయమైన ఆహారమా శమైన ఆహారమాకమైన ఆహారం కూడా మనం పంచుతాం అసలైన ఆహారం ఏంటి ఆత్మీయమైన ఆహారం కూడా నమ్మకస్తులుగా మనం ఉండాలంట ప్రభు వాక్యం పట్టుకొని నమ్మకంగా యథార్థంగా మనం జీవించాలంట ప్రభుత్వం అలాంటి వాళ్ళకే ఆ పరిచర్య అప్పదిప్పబడుతుంది అలాంటి వాళ్ళని వెతుకు తిబడు పౌలు అరీతి పౌలకు ఆయన సంబోధించింది తన సాక్ష్యం చేసుకుంటే నేను ఈ కృపత్రులు నేను పరిచారిక నైపుణి ఈ యొక్క ఈ యొక్క మర్మాలు నాకు అనుగ్రహించబడి ప్రభు వల్ను దాని మీద నేను పట్టుకునే నా జీవితం అని చెప్పి చెప్పలేదు పౌరుల గురించి అంటే అంత నమ్మకంలో పౌరులు జీవించారు కాబట్టి అది ఆయనకి అనుగ్రహించబడిన ఆ మర్మాలి కాబట్టి ఈ తిమోసికి ఆ కూడా చెప్తుండైనా ఈ నువ్వు కూడా ఆ రీతి ఉండాలి తిమోసి అని రెండు పత్రికలు రాస్తున్నావు చూడండి తర్వాత తీటు కూడా రాసినట్టు అదే అదే సమయంలో ఆయన మరించే టైంలో తీ పత్రిక రాసడైనా కానీ చూడండి అక్కడ నమ్మకంగా మనం ప్రభుత్వం జీవించాలి కానీ ఇల్లు అని కాబట్టి నమ్మకంగా ఎంత యదార్థం ఉండాలా ఏడలు ఏనుక సంఘం మీద మనం ఒక పరిస్థితి లాగా ప్రభు నిలబెట్టింది వాళ్ళందరినీ నమ్మకంగా ఈ శివార్త పని మనకు చెయ్యాలంట మనకి తెయాల ఇతరులు కూడా అది మనం అప్పతిప్పాలంట అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఇంత ఇతరులు అంటే మనలోనే పెట్టుకున్న సత్యం ఇతరులకు మనం ప్రకటించాలన్నమాట అటు ప్రకటించినప్పుడు వాళ్ళు సత్యం బయలుపెట్టే కదా కాబట్టి అంటే ఏ మాట చెప్తున్నారు ప్రభుత్వ ఎవరైనా దీపస్తంభములు మంచి చెంద ఎక్కడు కానీ పది మందికి వెలిగిస్తే దీపస్థంభం మీద దర్శనం కాబట్టి పది మందికి అంత ప్రతి ఒక్కరు వెలుగు ఆ వెలుగు దగ్గర రావాలంటే మీకు వెలుగులాగా నిలబడాలి మీకు దీప ఆయన మందులకు స్తంభంలాగా ఉండేది ఆయన ఆలయంలో స్తంభంలాగే దొరికిన దేవుడు కాబట్టి స్తంభాలకు పిల్లలకు ఉన్నప్పుడు భారం ఉంటుంది కదా ప్రతి పిల్లలకు భారం ఉంటది రూపం వేయాలంటే ఖచ్చితంగా భారం ఉంటది కాబట్టి మీకు ఒక దేవుడు ఇచ్చింది విషయం అక్కడ చెప్పబడుతుంది ఆ భారం వేరికి అది ఇతరులకు మనం పంచుకోవాలా ఆ సత్యం మన నుంచి ఇక్కడ చెట్ల పోవాలా అనే విషయం అక్కడ చెప్తుంది అక్కడ త్రీ యొక్క మంచి సైనికం నాతో కూడా క్రమ అనుభవించదు అంటే పౌలు క్రమ అనుభవిస్తుంది అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు క్రమ అనుభవించాలా చూ అనుభవించాలా నాతో కూడా క్రమ అనుభవించాలంటే ఆయన క్రమ అంటే దేవుని సేవలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు క్రమ ఉంటుంది కూడా కంఫర్టబుల్ లైఫ్ ఉండగానే అక్కడ మనకు ఆనందం ఉంటుంది సమాధానం ఉంటుంది తీసుకుంటది ఎంతగానో ప్రభులను ఆనందిస్తాయి ఎంత దుఃఖం ఉన్న గాని ఎంత క్రమ గానీ మనం ఆనందిస్తా ఉంటాం కానీ ప్రతి క్షణం మనం ఆనందించాలా మన ఎందుకంటే ఈ క్రమాల కాలంలో మనం తెలుగు భయంకరమైన క్రమ కాలం మనం రోజు అది ఎంత భయంకరమైన క్రమంలో ఎందుకంటే క్రమగ్రమలు అన్నీ ఉన్నాయి విజయ సమాప్తి ఎట్లా జరుగుతుంది కాబట్టి ముందుగానే ప్రభు మనకు ప్రిపేర్ చేస్తుంది ఆ క్రమను ఎట్లా ఎదుర్కోవాలా మీ విశ్వసాన్ని ఎట్లా కాపాడుకోవాలా మీ పరిచర్ ఎట్లా ముందుకు తీసుకొని ఈ సేవా జీవితం ఏమైతే దాన్ని సంపూర్ణం చేసుకోవాలి చివరి చివరి వరకు చూడండి అని కృషి నుంచి తొలిగిపోదు అనే విషయం అక్కడ చెప్పుకోండి అక్కడ సైనికుడు ఎవరు యుద్ధమునికి పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వాళ్ళని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నది చూడండి చిక్కబోడదు విషయం అక్కడ చెప్తుండీ యుద్ధమునికి పోయేటప్పుడు ఎట్లా ఉండాలంట గట్టిగా ఉండాలంట యుద్ధం పోయేటప్పుడు గట్టిగా ఉండాలి చూడండి యుద్ధం పోయేటప్పుడు ముందు వరకులో మంచిగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు జరుపుతారు ముందు ముందు ముందు వరుసలో మాలు కొంచెం మాములుగా ఉన్న వాళ్ళు వెనుక వరుసలో జరుపుతారు ఎందుకంటే ముందు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోటీ ఇచ్చినప్పుడు వెనుక దాన్ని నేర్చుకుంటున్నా కాబట్టి దేవుడు నువ్వు ముందుకు నిలబడాలా ప్రభు కొరత నిలబడాలి యుద్ధాన్ని తెచ్చినప్పుడు మనం పారిపోవద్దు యుద్ధంలో మనం ముందు ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడాలన్న విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నారు కానీ దేనియా యుద్ధం చేసినప్పుడు చవులు రావాలి ధైర్యం వచ్చి నిలబడాలి కానీ చవులకు ధైర్యం ఆ గుళి అతనికి భయపడిపోయింది ఆయన భయపడిపోయి వెళ్ళిపోతే అప్పుడు దావిడు తన అన్నల కోసం అన్నం తీసుకొని పోసినప్పుడు ఆ గల్ దగ్గరకు వచ్చి అంత గందరగోళం జరుగుతూ ఉంటుంది అప్పుడు దావిడ్కి రోషన్ వచ్చింది అంటే జీవం గల దేవుని దూసుకొచ్చి ఎంత వాడు ఇది ఎవరి ఇది అంటే తనకు రోషన్ రాజు దగ్గర పోతే రాజు ఆయన దగ్గరికి యుద్ధాన్ని చూస్తాను పర్మిషన్ తీసుకొని యుద్ధము దాడులు అవన్నీ దిక్కుని పోతే అవన్నీ అక్కడ వాళ్ళకి రాళ్ళని తీసుకొని ఆ రాళ్ళతో నేను దీంతో తీసుకో అంటే చూడండి ఆయన వచ్చిన పని వేరు అక్కడ అక్కడ జరిగింది వేరు చూడండి ఏదో ఒక టైంకి దేవుడు ఏదో రీతిగా అక్కడ ఆ టైంలో యుద్ధం చేయాలి ఆ టైంలో కానీ ఇష్టం ఓడిపోతే దాని దేవునికి ఇష్టం లేదా అంటే ఆయన నామానికి అవమానం కదా చూడండి దేవుని బిడలు ఓడిపోతే దేవునికి ఎంతగా బాధపడదు మనం ఒకసారి పరిస్థితుల్లో ఫెయిల్ అయితే ఒక ఉద్యోగ స్థలం ఏదన్నారు జరిగితేనే ఎంతగా బాధపడదు అట్లాంటిది దేవుడు అంతగా నిలబెట్టి ఆయన అభిషేకం ఇచ్చి మనం ఆయన ఆయన కొడుకు నిలబడకపోతే ఎంత బాగుంది ఇంత ఎంత బాధపడతాం కాబట్టి ఆయన బాధపడక కానీ ఆ టైంలో ఆయన రోజులు ఆయన ఆయన కార్యం నెలవారు ఎవర ద్వారా ఆయన నిలబెడతాం ఆయన వెనకడు వేస్తూ ఎవరైతే నిలబెడతాం ఆయన కొరకు ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి మనం నిలక్కి వేస్తూ మన నుంచి అది అట్లనే ఉండదు అతనే జరిగింది పాత నిన్న ప్రవక్త నుంచి ఒకరించి ఒకరికి ఒకరించి ఒకరికి అది బయలుపరచబడది ఈ రోజు వరకు అది బయలుపెట్టనే ఉంది ఎవరు అక్కడ ద్వారా పేరు బిడల ద్వారా నేనే వాళ్ళు వింటున్నారు విడిచిపెట్టే వాళ్ళు కానీ మన ప్రతి క్షణం మనం విచ్చి పెట్టద్దు కృపలో మన బలవంతులు కావాలనే విషయం అక్కడ చెప్తున్నాడు అక్కడ చూడండి చూడండి గతి అయిన వాడు మరియు గతి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుతుంటే వాళ్ళకి తిరిగడం దొరకదు ఒక నియమం ప్రకారం మనం పోరాడాలంటే ఆ నియమం మన ప్రభుత్వించి ఎట్లా పోరాడాలా అని ప్రతి ప్రత్యులు మన సూక్ష్మ ఆరోగ్యాన్ని విశ్వాసమైన ఆత్మ కఠిన ఎన్నో విషయాలు అక్కడ చెప్పవచ్చు సత్యమైన గతిని నడుము కట్టుకోవాలి అన్ని విషయాలు అవన్నీ పిరిచే లేదు యుద్ధానికి పోయేవాడు ఎట్లా జయించాలని ఒక నియమం వ్యక్తి కదా అన్నిటినీ మనం పెట్టుకోవాలా ఒక్క ఒక్కనే శక్తి కదా కాబట్టి శక్తి తి దశలో అన్నిట్లో మనం ఉన్నప్పుడే యుద్ధంలో మనం గెలవగలం అన్నిట్లో మనం సాధన చేయాలంటే ప్రతి వాసంలో సాధన చేయాలి అతి దాంట్లో మనం ఫ్యాక్టరీ చేసి అందులో అనుభవ పూర్వకంగా వాటిని మనం సాటించి ముందుకు వెళ్ళినప్పుడే యుద్ధంలో మనం గెలవగలం ఆ అనుభవాలకు మనం పోతాం మనం పనిచేస్తుంటే ఒక్కసారి మన కొత్తగా ఉంటుంది సిస్టమ్ మీద పనిచేసే అది కొంచెం కష్టపడి అలవాటు చేసుకుంటూ ఉంటే ఈజీగా అవుతుంది దానికి ఇంకోటి తెలిసిపోతూ కానీ దాని మీద దాన్ని అలవాటు చేసుకోకపోతే అక్కడనే ఉంటుంది విషయం చెప్తున్నా సర చూడండి వేరే వచ్చింది నేను చెప్పు మాటలో ఆలోచించుకోలేమో అంటే ఆయన చెప్పిన ప్రతి మాట త్రిమోతి నువ్వు ఆలోచించుకో అంటే ఆయన ఆలోచించలేడేమో త్రిమోతి ఆలోచన తెలుగు పోలేమో తిమోతి కానీ ప్రభు పౌలు గారు నేను చెప్పు మాటలో ఆలోచించుకుని ప్రతి ఒక్కరు ఆలోచించాల మన ప్రభు మన అందరం ఆలోచించాలంట అన్ని విషయంలో వెంటూ ప్రభు నీకు వివేకం అనుభవించును విషయంలో మనకు ప్రభు మనకి ఏకం అనుగురిస్తున్న ఎప్పుడు ఆయన కృపలోనే ఉన్నప్పుడు ఆయన కృపలోనే పంపిణీ తయారినప్పుడు ఆయన ఆయన తువార్త పనుల శ్రమ అనుభవించినప్పుడు ప్రతి బట్లో శ్రమ వచ్చినా కానీ గాని ఆయన బెదిరికోలేదు పౌలు చూడండి ఇంకా కొన్ని రోజులకి ఆయన దాని కాలం ముగించిపోతుంది అయినా గానీ ధైర్యంగా పత్రిక రాసిందే ఆయన ఆయన నిరీక్ష లేని ఆయన సంతోషం నేను ప్రభు కొరకు నాకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నా నమ్మకంగా నాకు అపగిపోయిన పనిని నమ్మకం చేసిన చివరి వరకు అని అంత ధైర్యం ఉండాలి బౌల భక్తుడికి అంత శ్రమ ఉన్న అంత శ్రమ ఉన్నదాన్ని కాబట్టి అలాంటి ధైర్యం మనకు కూడా ఉండాలి ఈ చివరి కాలంలో అలాంటి ధైర్యం కూడా మనం ఉన్నప్పుడే ముందు మనం గంభీరంగా ప్రభుత్వం సేవ చేయగలం అన్ని కూడా మనం ప్రభుత్వంతో శ్రమలో శ్రమ కొన్న కొన్ని వాటిని ప్రకటించలేదు కాబట్టి వాడి శత్రు గవిని అంటే ఎత్రువు గమ్యంలో ఉన్నారు మనుషులు వాళ్ళందరినీ బయట తీసుకున్న నువ్వు నువ్వు లోపలే బాగుంటుంది వాళ్ళు ఎదుర్కొని పోవల్సి వస్తుంది అప్పుడు వాళ్ళ నుంచి యుద్ధం తీసుకున్నప్పుడు నువ్వు గాయాలైతా అప్పుడు నువ్వు వాళ్ళని ఆ బలం దీంట్లో కూర్చి వాళ్ళు కాబట్టి యుద్ధం నేర్చుకోకపోతే ఈ విధాలన్నీ మనం తీర్చే లైఫ్ ఎట్లా ఎట్లా జీవించాలా ఎట్లా మనం సైతాన్ని బోధించాలా ఎట్లా వాక్యాన్ని వాడుకొని దాన్ని ముందుకు పోవాలా విశ్వాసంలో అనేది మనం మనం తెలియకపోతే ఏ రీతిగా ప్రభు మనం ఆయనకు సాక్షి చేయగలం క్రమణకు మనం సమరాంగానే పడిపోతాం ఇసుక లేని ఇసుక మీద కట్టిన ఇల్లులాగా మనం ఇందా చూసుకున్నాం మనకు ఆ వర్షం వచ్చేసి మొత్తం కొట్టుకుపోయే చూస్తాం మనకు పునాది కట్టుకోవచ్చు చూడండి అంటే బండల మీ పునాది కట్టుకోవాలా ఏసు ప్రభులు కట్టుకుంటే మీకు ఎంతో వరద వచ్చినా తుఫాను వచ్చి అది ఆ పునాది మన ప్రభు ఏ ప్రభు వారికి మన కట్టుకుంటే నీకు షేక్ కావాలి ఇప్పుడు ఉంది అంత నిమ్మలనే ఉంది కానీ కొంత కాలం కొంత పై కూడా ఉంటుంది అప్పుడు మన విశ్వాసం ఎట్లా ఉంటదా ఉంటుంది ఆ విశ్వాసం అప్పటి వరకు అనేది మన ప్రత్యక్ష మనం ఆలోచించుకోవాలంటే అన్నింటి విషయాలు మనం ఆలోచించాలా మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది మనకు మనకు అప్పగిలిన పరిచర్య ఏ రీతిగా మనం కొనసాగించుకోవాలి అన్నింటిలో మనం ప్రార్థన తీసుకుంటాం ప్రభు మీద అన్నింటికి వివేకం అనుసరిస్తాయి మనకు జ్ఞానం ఇస్తాం ప్రభు ఏ రీతిలో ముందుకు పోవాలి చూడండి తర్వాత నా చువాట ప్రకారము దావిడీ సంతానంలో పుట్టి మృతులలో నేను లేచిన వేసి కృషిని జ్ఞాపకం చేస్తాను అంటే ప్రతి క్షణం మన ప్రభు జ్ఞాపం చేస్తా అంటే ప్రతి క్షణం మన ప్రభేగా అనుభవించేది కాబట్టి పౌన్ కూడా తన శ్రమించిన ప్రతి క్షణము పౌడు ఆయన శ్రమ వచ్చినప్పుడు ప్రతి ఆయన తిరువమానని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు చూడండి తర్వాత తొందరగా వచ్చింది చూడండి నేను నేరస్తుడ ఆ సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడి శ్రమ ఆయన నేరస్తుడుగా పెట్టింది సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడిన బంధి బంధింపబడి శ్రమ పడుతున్నాను శ్రమ అనిపిస్తున్నాయి ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు చూడండి ఆయన వాక్య ఆయన శ్రమలో ఉన్న కానీ ఆయన తెరసాలు ఉండగాని దేవుని వాక్యం బంధించలేదు అది బంధింపబడలేదంటే దాని అర్థమైంది అది నాలోనే పెట్టుకోలేదు దేవుని వాక్యం శ్రమ అనిపిస్తున్న తెరసాలు ఉన్నా కానీ ఈ వాక్యము నేను ఈ చరసలో నేను ఏం చేసి అనుకోలేదంట ఆయన క్రమంలోని సంఖ్యను ప్రతి దాంట్లో కూడా ఆయన వాక్యం ప్రకటించింది ఆయన పౌలు ఒక కీలలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక శతాధిపతికి వాక్యం చెప్తుంది ఆయన ఆ రాత్రి రాత్రికాల సమయంలో ఆయన శ్వాస చెప్పింది ఆయనకు రక్షణ పొంది నీ విశ్వాసం ఉంటాయా నిన్ను నీ కుటుంబం రక్షణ పొందుతున్నప్పుడు ఆ ఆ తెరకాలు ఉన్నా ఒక ఆత్మ కుటుంబాన్ని రక్షించింది పౌలు బట్టి చూడండి ఆయన ఆయన సేవ ఆ రీతిలో ఉండే చూడండి శ్రమ పడుతున్నాను అయిన నువ్వు దేవుని వాటిని బంధించబోడదు ఎందుకన్నప్పుడు ఎందుకు బంధించబడ ఎందుకు ఆయన అంత శ్రమానించిన ప్రయాణం అంటే అందుచేత ఏర్పరచబడినవారు అంటే ప్రతి ఒక్క బిడలు అందరు ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా మహిమతో కూడా క్రీస్తు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తం ఓచుకుంటున్నాను ఎన్నిక ఎందుకు భరిస్తున్నాయి ప్రతి ఒక్క రక్షణ మార్గంలోకి రావాలా ప్రతి ఆయన మహిళలోకి రావాలా ఆయన ప్రయాసమైన తపన ఆ రీతి ఏంటి చూడండి అందుకే పౌలకి ఎన్నెన్ని విషయాలు విశేషమైన ఆత్మీయమైన విధాలు ఆయన చూడగలిగిన పౌరులు ఇంత ఎదిగిందంటే ఎంతగా సాక్రిఫైజ్ చేసుకున్నా సంపూర్ణంగా అక్కడ సంపూర్ణకు ఉన్నప్పుడే నాకు అర్థమయ్యి ఒక టైంలో అర్థమవుతాయి చూడండి పౌరులు అది సంపూర్ణంగానే ఆయన కొన్ని సంపూర్ణ సమర్కరించుకుని సేవ కాబట్టి ఆయనకి అన్ని విషయాలు మనం కూడా అది కూడా సంపూర్ణ ప్రభుకులకు సమర్థించుకొని ఆయన పెట్టిన మాట పట్టుకొని జీవిస్తుంది మనకు బయలుపెట్టండి ఖచ్చితంగా బయలుపెడుతుంది చూడండి అందుకే చూడండి ఈ మాట నమ్మదగినది ఏదన్నగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమే కూడా బ్రతుకు ఈ లోక మనం చనిపోయిన కాబట్టి ఆకుల మనం దొరుకుతున్నాం దీని దేవులను ఎదుటి పెరిగిన బలకల్ల జీవితంలో కాబట్టి పౌరులు ఎన్నో దర్శన రీతిగా ఆయనకి చెప్పినట్టు ఎన్నో విషయాలు ఆయన బయలుదేరినట్టు మనం చూస్తాం కాబట్టి ఎందుకన్నప్పుడు తీవ్రంగా ఒక వాటిని ప్రశిస్తాం మన సేవీతం ఏ రీతిగా అని అన్నట్టు వేచికల గ్రంథంకెల గ్రంథము నలభై అధ్యాయం రెండవ వచ్చిందో రెండు మూడు వచ్చిన వాటిని గుర్తిస్తాను రేసుకర గ్రంథము నలభై అధ్యాయము రెండో వచ్చింది దేవుని దేవుని దర్శన దర్శనవత నన్ను ఇస్రాయేల్ దేశంలోని నన్ను తోడుకొని వచ్చి నిగుల ఎత్తైన పర్వతం మీద ఉంచను అంటే ఆయన దర్శన రీతిగా చూపి ఒక దర్శనం చూసుకుని వేర్చుకున్న ప్రవక్త ఎవరు చూపిస్తున్నారు ఎన్నో విషయాలు ఉన్నతమైన పర్వతం మీద నేను ఉంచు కాబట్టి మనం ఉన్నతమైన పర్వతం అంటే ఉన్నతమైన ప్రభు మనం వచ్చే దక్షిణ మన అందరినీ కాబట్టి ఆ ఉన్నతమైన పర్వతం మీద ఉంచాను దాని పైన దక్షిణకు కట్టిన పట్టణం అంటే ఒక పట్టణం కనిపిస్తుంది అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు లేని ఆయన మెరుగచ్చిన ఇక్కడి వల్ల కనబడి దారములు చేత పట్టుకొని దారం అంటే లైన్ దూరీ చేతపట్టు కొలకర్ర చేత పట్టుకొని ద్వారములు ఆయన నిలబడి అంటే ద్వారం దగ్గర నిలబడినది అని దర్శనం తీసుకుని ద్వారం దగ్గర నిలబడినది ఏంట ద్వారం ఉన్నట్టు మనకు అర్థమైంది ఆ ద్వారం ఎక్కడున్నది చూడండి ఆ మనుషుడు నాతో ఇక్కడనే నరపుత్రుడ నీకు నేను నీకు చూపించిన వాటన్నిటిని కన్నులార చూచి చెవులారీ మనుషులో ఉంచుకున్నాము చూడండి ఆయన చూపించే ప్రతి వాక్యాన్ని మనం ఏంటి అంటే మన కన్నతో మనం చూడాలి మన ఆశ్రీ మేకాలతో చూడాలా ఆ తత్వని చూడాలా మనం మనం చెవులతో వినాలా ఇంటికి చెవులు గలవారు విని ప్రాంతాన్ని ప్రభు అరించు మనం మనుషులు పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు హృదయంలో పెట్టుకోవాలి ప్రభు నీకు బయలుదేరి హృదయంలో పెట్టుకోవాలా తర్వాత హృదయంలో పెట్టుకుంటే సరిపోదు అనే విషయం చెప్తుంది నేను వాటిని నీకు చూపిస్తాయి మీ విచ్చడికి చేయబడుతుంది అంటే వాటిని జీవిస్తానికి ప్రభుత్వం అంటే ఆయన ఆత్మలో ఎక్కడ కూడా ప్రభు తీసుకొని చూపిస్తాం ఎన్నే విషయాలు ఏంటి ఈ లోకంలో ఏం జరగబోతుంది మంచి జీవిస్తాము కాబట్టి మనకు అలాంటి అనుభూత పోవాలని ప్రభు మనం ఇక్కడ కాబట్టి మీకు కనబడుతున్న వాటి అన్నిటి ఇజ్రాయల్కి తెలియజేయము ఇజ్రాయల్ అంటే జైలు బిడలేని రక్షణ పొందారు అందరూ మనకు ఈ విషయాలు మొత్తము బాగు మనం చూపించిన ప్రతి వాక్యం మనం ఏంటంటే మన వీళ్ళు భద్రపరుచుకొని అది మన నుంచి వెళ్ళిపోవాలంటే అన్నిటికీ మనం ప్రకటించాలంట కాబట్టి మనం ఎంత శ్రమలో ఉన్నా కానీ ఎందు కష్టాలు ఉన్నా గానీ దేవుని తోట అది ఆగిపోవద్ద ఆయన శ్రమలో బండిలో ఉన్నా కానీ ఆయన తోట ప్రకటించింది ఆయన చనిపోయిన చనిపోయిన టైంలో కూడా ఆ ఎరులన్నీ కూడా తోట ప్రకటించడా ధైర్యం చెప్పిండ కాబట్టి అలాంటి ధైర్యంగా మన ప్రభుత్వం లేకుండా రోషన్ కలిగి అంటే భౌషన్ నిలబడాలా ఎండు టైంలో మనం అలాంటి ప్రభు మనకి చూపిస్తున్నాడు మనం కూడగలుగుతుంటే కట్టే ఉన్న ప్రభు ఆయన కృపనే మనం ఏం గొప్ప కేవలం ఆయన కృపనే కదా ఆయన కృపలో నుంచి మనం మన బలవంతులుగా తయారయ్యి అనేక ఈ వార్తను సవరించాలా అనేక రక్షణ మార్గత రావాలా అంతగా శ్రమ ఓచుకోవాలి అలాంటి జీవితం ప్రభు అను ప్రస్తుతూ మహోళ సంగీ బలప ఎక్కడికి వంద జీవితంలో ప్రభు క్రమలో ఉన్న దాని ప్రభావం మానడు ప్రభావ ఆయన ఇంత శ్రమలు ఉన్న దాని ఆయన కాలం ముగించిన టైంలో అని తెలుసుకురావని సరిపోతాయి అయిన గానీ విశ్వాసం జరిగింది త్రిత రా ఇతరులు మీ వాక్య నడిపిస్తున్నారు ఇతరుల ప్రభావ ఆ వాక్యం చిత్రులకు సత్యం తప్పని జీవించాలని మేము ప్రభు ఆ విధులు జీవించాలని ప్రభావం ఒకసారి వెళ్ళిపోవాలి ఆ ఏజ్ కలిపి విధానాలకు అలాంటి అనుకూలత ఇంటికి మీరు దాన్ని బట్టి మీకే చూపిస్తున్నామైనా ఘన ఫలితం మీకే కృకజుపా ఎన్ని విషయాలు మీకు కనపడాల కోవా ఎందుకంటే మీ ప్రేమతో ప్రకటించడం మన విధానం చూపించిన ప్రేమతోనే మనుషులు జీవించాలని చెప్పుకోవాలే ఆ కలవరించిన ప్రేమను మనకు మీ ప్రేమను అనేక చూపించి మీ బయటించుకోవాలా మీరు మా తను మాట్లాడాలి అని బట్ మీకు ఎంత పొందాలి పొరపా మీ యొక్క గృహ పొందుకోవాలనే సహాయపడండి తల్లి మీ కృప లేకుంటే కొత్త మేము జీవించలేము ఆయన శరీరాలోని భయాన్ని కలిగించండి నిరీక్షణ మందు పోలాగే సహాయపడండి చికెట శక్తులను పంపించండి ప్రతి స్థలంలో మిమ్మల్ని మయపరిచి కార్యాలా సైత శక్తులు ఎంత కొట్టకుండా ఎంత కొట్టకు మీకు అధికారం ఇచ్చినారు సమస్త బలం మీద శత్రు బలం మీద మాకు అధికారం ఇచ్చినారు భీమాదేమో నిలబడాలని నేను చేయలేదు అనేక మిమ్మల్ని చేయాలి అప్పుడు అటువంటి గిడలుగా మిమ్మల్ని తయారు చేయడం తండ్రి ఇంక మనం మీరు అక్కడ వరుస నడిపించే సురశక్తిని ఇంటికి చేస్తామని క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరిశుభ్ర పరిశుభ్ర పరిశుద్ర పరిశుభ్ర అప్పుడేమన్నా మా పనులు తండ్రి నామానికి వంద గడిచిన కాలం అంతా కుటుంబ కాపాడారు తండ్రి అందుని బట్టి నీకెంత వందనాలు ప్రభా ఈ దాని ప్రభా అంతో ప్రభామం తృప్తిపరిచారు తండ్రి నీకెంత వందన్నారు ప్రభా తిమో తీసుకుని పత్రికలో ఉన్నాయన బలగా హెచ్చరించారు తండ్రి ప్రభా ఇది పునాదిలాగానే ఉంది ప్రభా అయాలో గట్టి హెచ్చరికలు లాగానే ఉండే ఏ విధంగా ఉండాలి వారి దారి తప్పిపోకుండా ఎట్లా ఉండాలి అనేది ప్రభా అక్కడ ఒక మార్గాన్ని మీరు చూపించారు ప్రతి యవనస్తుడికి చూపించారు ప్రభా కానీ ప్రతి యవనస్తుడి వాటిని ధ్యానించి వాటి గురించి ప్రభావి తెలుసుకొని ప్రయా అనుభవపూర్వకంగా వాటిని ప్రభా ప్రయా మరి అనేకులకి విధంగా ప్రభావి ప్రతి యవనస్తుని తీర్చిదిద్దిన దేవ ముఖ్యంగా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని యవనస్తుని ఈ రోజుల్లో ప్రభాయ ఆయా కోత విస్తారంలో కానీ పని వారు కొద్దిగా ఉన్నారని నేను ప్రార్థన ప్రభా ఇదిగో ప్రభా మీ లేఖలందరినట్లు ప్రభాయ మారవాల్సిన వారు చాలా ఉన్నారు అయ్యా వారి స్వార్థ చెప్పాల్సిన వారి సంఖ్య ఇంకా కాబట్టి నైనా ఆయా మంచి స్వార్థికుని మంచి కోరకులు మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా నాయన ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ హస్తాల కప్పు తండ్రి ప్రభా మరి సాతాన్ని ఎటువంటి నుంచి దాడి చేయకుండా వర్క్ చేస్తున్న పరిచయంతో ఆటంకపరచకుండా అయా మీ సహాయం మీ తోడుగా ఉంది అయా మీ పాపించమని నింపమని ప్రార్థన చేయించండి తండ్రిని ముఖ్యంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీ పాదశానికి తీసుకొస్తుండగా అయా కు చూపించండి సంపూర్ణ స్వస్థతను అనుభవించండి మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి ముఖ్యంగా తండ్రి ఎఫ్ఐఎం సార్ వాళ్ళ మదర్ గురించి ప్రారంభం చేస్తుండగా తండ్రి ఆ డెంగ్యూ ఫీవర్ తో ప్రభా ప్లేట్లెట్స్ దేవనైపోయి అయ్యా నీరసంగా ఉండి ప్రభా అంతో ఇబ్బంది పడుతుండగా అయా మీ పొట్టు చూపించండి అయ్యా ఇంతవరకు ప్రభావి సేవ జీవితంలో వారు ఉన్నారు అయ్యా మీ పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రభా వారి వారు చేసినటువంటి పరిచర్ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అట్లాగే ప్రభా మరి ఎఫ్ఐఎం సార్ శాం సార్ మదర్ మీద జ్ఞాపకం చేసుకోండి మరి వృధా పిల్లలు ఉండగా తల్లిగారికి మంచి బలాన్ని శక్తి మీరు అనుగ్రహించండి తండ్రి అట్లాగే తండ్రి ప్రభా ఇదిగో భాస్కర్ సార్ మదర్ మీరు జ్ఞాపకం చేసుకునండి అయా షోల్డర్ ప్రభా సర్జరీ అయ్యి ఉండగా అయా అయ్యా మరి ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభా మేము మీ నామాన్ని మహిమ పరిస్థితి జన పరిస్థితానికి అయా ఇంకా నువ్వు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ రోజు ప్రభావం అనుగ్రహించినటువంటి ప్రభుత్వం ప్రభా మీ ముగ్గురు అయ్యా ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని ప్రార్థించి యోని ప్రాయంలో ఉన్నాడు ప్రభు అయ్యాత ప్రభావితం బలజీత ఉండగా తండ్రి అయాన్ని ప్రభు చూపించండి ఆ బిడ్డ ప్రభావిత సంపూర్ణమైన నడిపించమని ప్రార్థించమరి గారి ప్రభుత్వం తీసుకొచ్చి ఆయనకి ఎంతో ఆసక్తి ఉంది కానీ ప్రభా ఆయనకు స్వార్థ చెప్పేవారు లేరు అయ్యా ఆయన ప్రభా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంది రజా ఆయన ఎంతో వందనాలు అవి ప్రభా ఆయనకు కూడా సంపూర్ణ స్వస్థతను నిర్గ్రహించండి అయ్యా కరోనాతో ప్రభా ఆయన బాధపడ్డారు ప్రభా మరి ఆ నింబు ఆ సర్జరీలో కూడా ప్రభా అంతో ప్రభావ ఒంటరి జీవితాన్ని జీవిస్తూ అయ్యా ఎంతో డిప్రెషన్ లో ఆయన ఉండగా తండ్రి అయ్యా ప్రభా ఇదిగోనైనా నశించిపోయేవారిని ఎది రక్షించే దేవుడు నీ అయ్యో ప్రభా మరి ఆ బిడ్డను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీ స్వార్థ అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అట్లాగే ప్రభా త ప్రభా మనోజ్ గారి కుటుంబాన్ని కూడా ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా మనోజ్ గారి వారి బ్రదర్ ని కోల్పోగా ప్రభా ఆ కుటుంబానికి ఆదానికి కర్తగా మీరు తండ్రి అయ్యా మరి ప్రభా ఐహిక విచారాలు చేత ఎవరు కొట్టుకుపోకుండా ఆయన అయ్యా కలిగిందాన్ని పట్టుకుని గట్టిగా ప్రభా నిన్ను వెంబడించేవారు లాగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థన చేయొచ్చున్నా అయ్యా ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా వాక్యంలో తప్పికోకుండా ప్రభా ఇంకా ఆసక్తితో ప్రభా అయ్యా నిన్ను వెంబడించబెట్టగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థన చేయొచ్చున్నా తండ్రి ప్రభా మరి ఈ రోజు ప్రభా ఎవరెవరైతే రాలేకపోయారో సన్నిధికి వారందరినీ ప్రభా మీ పాత తీసుకొస్తుండగా మరి ఒక అవకాశాన్ని కూడా వారికి అనుగ్రహించమని అయ్యా ఈ మనవులన్నీ మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతిఫలం దాని అడిగి వేడుక తండ్రి ప్రియులకి నీపాణంలో దేవ నీకు మనకు దేవ దళిద్దకరే నీ ప్రాసనకృకున్నాడు తిరుమతి దేవ తిరుమతికి తండ్రి దేవ ఆ పుస్తని పౌరించినటువంటి హెచ్చరికల ద్వారా మేము వెతుకు వచ్చిన గృహపై కొందరు ఆచరించుకుంటున్నాం అంత్రి నమ్మకమైన ఏ విధంగా మా ఘటాలను మేము సిద్ధపరచుకునే వలనం ఏ విధంగా మేము సన్నద్ధమైన వలనం ఏ విధంగా మేము సిద్ధపాటు కలిగి ఉండే వలనం అయ్యా ఏ విధమైనటువంటి మార్పు మా జీవితంలో కోరుతున్నారో అది విషయాలను బట్టి మీ సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన విధానానికి నేను కొందరు ఆచరించుకుంటున్నాం అంత్రి నా జీవితంలో కొదువుగా ఉన్నాయి అయితండి అయ్యా అట్లే నేను లేవులేవాత చూస్తున్నాను తండ్రి అనుగ్రహించండి అయ్యాకరిఫీదు అయ్యార అటే సిద్ధపార్థ నా జీవితంలో అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ రెంగులు గంట రాజా నీ పాదాలకు నా పాదాలకున్నాను నమ్మకం ఏంటంటే ఇది కాలంలో తండ్రి చేరు వచ్చే క్రితబడ్డి క్రైమీ కొన్నాను తండ్రి వారి జీవితాలను బట్టి వారి యొక్క కుటుంబాలను బట్టి వారి యొక్క ప్రచారీ జీవితాన్ని బట్టి వారి యొక్క దేవా కుటుంబాలు వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఆమా జీవితాల్లో మీ యొక్క విశ్వాసతను బట్టి మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నారు అండి ఈ యొక్క కొద్ది కలసండి మరికసారి చూస్తున్నాం ఎంతమంది అయితే వేదిక ఉన్నారు వారి నమ్మకం బాగా అనుకుంటున్నాను ఇప్పుడు అనుగ్రహించండి అయ్యా నమకు వేక లక్షల మందిని అది అనేక లక్షల మంది తండ్రి నమకు వేవా నమకుండ్రి మరణశీనో ఆకర్షణాల్లో నమకే అయ్యాటువారీ పుట్టుపట్టునా అయ్యా వరకు ఆత్మ అయ్యాక ప్రతి పుట్టుపట్టు అయ్యా దర్శించండి అయ్యాను అనే కార్యం దొరుకుతాను సహాయం చేయండి మీరు మాత్రమే సంబంధించారు మాత్రమే మాట్లాడక్రు అయ్యా నమకుంటే హృదయాల్లో వ్యక్తి మిమ్మల్ని అంగీకరించడానికి అయ్యా నమకు వంటే గుణి సంకల్పం అయ్యా నమకు ఎవరు నశించిపోకూడదు నెరవేరణండి నమకే జీవితాలేవర్ కుటుంబాలని మమ్మల్ని తండ్రి ఈ యొక్క తండ్రి పాస్ పాపాలి నమ్మకం పోషిస్తూ ఆ రెక్కలు శాతం వచ్చినప్పుడు నీకు ఆచరించుకుంటున్నారు తండ్రి నాకు నమ్మకం ఏంటంటే అయ్యా ఒప్పుకుంటున్నాను దేవాలను ఒప్పుకుంటున్నాను అయ్యాకరించండి అడిగిపోతే ఎంత అర్హత లేదు కానీ అయ్యాకను బట్టి చూస్తుండే సహాయం చేయండి నా ఒక దేవ్లె మా జీవితంలో మీరు అనుకరించినటువంటి సామర్థ్యాలు దేవ వనరులు ఈ ఊళ్ళు ఫలాంతులను బట్టి మనసుకున్నాం పాత్ర జ్ఞానం అనుగురించుకొని దేవుగా మీ కొరకులను అనుగురించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుగా కోటి చేతులతో మీ పాఠశానికిలో నిలబడే వారంగా అయ్యా కొన్ని ఆత్మలను మీ కొడుకు రక్షించేవారం గాను అయ్యా మీ ప్రశాంతి నడిపేవారం సహాయం చేయండి తండ్రి నమ్మకం దేవుగా అనే ఒక కోట్ల మంది మీ సెలవు కార్యమును అయ్యా సెలవులు మీరు చేసిన ప్రేమను ఆ యొక్క విడుదలలో విరుగుతున్నాయండి వారిని భక్తిని పాదాలు పట్టుకుంటున్నాం కృపను అనుకరించండి తండ్రి మా కూడా ద్వారా జరుగుతుంది దేవాల మమ్మల్ని వాడుకోండి తండ్రి అయ్యా సాయం చేయండి మీకు ఇష్టం వచ్చినటువంటి స్థలంలో తండ్రి మమ్మల్ని అనిపించండి తండ్రి మీకు సఫ్డిగా మమ్మల్ని తండ్రి మా బలహీనతల్లో మీ యొక్క అయ్యా కృపను అనుకరించండి అయ్యా సాయం చేయమని పుడికొల్పమని అయ్యా మా జీవితంలో జీవంతో జ్ఞింపమని కృపను కోరుకుంటున్నాం తండ్రి సాయం చేయండి నా దేశ రక్షణ గురించి నా దేశ నాయకులు అధికారులని ప్రస్తానికి పెట్టుకుంటున్నారు అయ్యా నమకు ఏంటంటే మీ వాక్యానికి మీ సువార్తంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తుల్ని ఆయా అధికారుల్ని ఆయా నాయకులని అధికారుల్ని ఇక నమ్మకం ఏంటంటే దేవులు ఆ సమస్యలు సమాజంలో అధికారం పొందే కేసుల వరకు తమకు గుర్తిస్తుండగా అయ్యాక బలములతో నేతలు అయ్యా అతిలో మీరు కృపణ అనుగ్రహించుకొని అయ్యా అయ్యా వారి తిరిగి చూసేలా కృపను అనుగ్రహించుకొని అయ్యా నమ్మకమైన తండ్రి ప్రతి ఒక్కరు విధానికి కృపణను అనుగ్రహించుకొని బహుజీవంతో తండ్రి కృపనుహించండి ఈమెయిల్ ద్వారా జరిగింది ప్రతి ప్రతి హృదయాన్ని కృపను అనుగ్రహించండి నమ్మకం తండ్రి అనేట్లు మీరు తెలియడానికి సాయం చేయండి వివిధ మాధ్యమాల ద్వారా విధపడుతున్నటువంటి వాక్యానికి కొందగా పండించడానికి అనేక అయ్యా నమ్మకం తండ్రి శక్తి సహకాస్తుండగా పాడబానికి దేవాలయం కృప్నట్టు నమ్మకం దేవాలయ వివిధ మాధ్యమాల ద్వారా నమ్మకం బోధించబడుతున్నటువంటి వాక్యం అయ్యా సత్యమైనది గాను అయ్యా నమ్మకమైన తండ్రి బిడ్డల్ని సంఘ సభ్యుల్ని అయ్యాకొరకు సిద్ధపరిస్థితిగాను ప్రాంత దినాల్లో వారిని సిద్ధపరిస్థితిగా ఉంటానికి ఇప్పుడు మనం తెలుసుకొని ప్రార్థిస్తున్నాం దేవ నమ్మకం ఆయన తండ్రి నామకరేస్తారు సమకూర్పుపై మీరు చెప్తుండగా సహాయం చేయండి కేంద్రం కాగా అనేక మన జీవితాల్లో తండ్రి శత్రువు బోగా ఆత్మ ఆర్థిక పరమైన కుటుంబ పరమైన సమస్యలు ప్రజాంతరిగ్ర రకాలైనటువంటి సమస్యల ద్వారా వారిని చోధిస్తే వారిని నాశనం వైపును ఆత్మహత్యల వైపు ప్రోత్సహించింది ప్రేమి లోక సంకల్పంలో తండ్రి ఆ యొక్క ప్రతి భయాన్ని ప్రతికాత్మ నేత కుటుంబలు వ్యక్తం నీసులో కార్యం వారి జీవితంలో వ్యక్తం కాకుండా సహాయం చేయండి ప్రేమిస్తున్న అంటే వాహించినట్లయితే దేవ యొక్క వరదలు ఈ యొక్క భారీ వర్షాలునవి ప్రతి యొక్క జీవనోపాధిలో కోల్పోతూ వస్తున్నారు తంటే దేవదేవ ఉండటానికి స్థలం లేక దేవ నమ్మకం ఎంత బాండుకోవటానికి పట్లు లేక నమ్మకం ఎంత పెండ్లకి దాకా ఈ యొక్క లాక్ డౌన్ తదితర పరిస్థితుల ద్వారా దేవ నమ్మకం ఎంత దేశంలో కుటుంబాలను పోషించుకోలేకపోయినటువంటి అనేక కోట్ల మంది ప్రజలని ఆసన్ని పోటీ పడుతున్నటువంటి మరి ముఖ్యం అనాథలి పిలినవారు తండ్రి శ్రీలుగురు బిలిపి అనాథ మనకు తండ్రి అయ్యాది కలిపి జాయిన్ చేసుకోండి కృపను అనుగ్రహించండి నేను మాత్రమే పోషించు పోషణి పోషణాధారము అయిపోతున్నారు తండ్రి అయ్యా కృపును అనుగ్రహించండి మీరు జీవితాలు వీళ్ళ కృపను అనుగ్రహించండి విడుదలను అనుగ్రహించండి సహాయం అనుకరించాలని ప్రార్థిస్తున్నాను ప్రేమ కలిగిన వారి కలిగి ఉంటే శ్రమంలో కష్టాల ద్వారా వెళ్తున్నటువంటి బాధకాల ద్వారా వెళ్తున్నటువంటి వారిని పాతినిధులు అయితే పట్టుకుంటుండగా అయ్యి ఆజాలు చేసుకోండి కృపను అనుకరించండి తండ్రి ఆదరించండి తండ్రి వారికి అవసర ప్రకృతులన్నీ పట్టు దేవుడు అయితే పట్టుకుంటుండగా సాయం చేయండి తండ్రి కఠినటువంటి ప్రాంతాలు ప్రభుత్వం కఠిన ప్రజల మధ్య ఉన్నటువంటి మీ యొక్క సేవకుడు మీ యొక్క వీళ్ళు మీ యొక్క నమ్మకం ఏంటంటే కుటుంబాలను బట్టి నేర్చుకున్నా వారి వెళ్తున్నటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటంటే నిందనం ఆ నిదాలు సబ్జెక్ట్ లో సహాయం చేయండి స్టోర్ బాగుంటుందని అయ్యాకుండా నిదాడు కొట్టుకుంటున్నా సహాయం చేయండి నాకు అండి సమయంలో సంఖ్య నమకు వే హైదరాబాద్ లోకూడ ఆరోగ్యం ముఖ్యంగా సంబంధించేవా వారిని బట్టి కుటుంబాలను బట్టి మీ ప్రాంతం కొట్టుకుంటున్న ఈ వంగళంది పెంగలిక రాజా మా జీవితాల్లో తండ్రి మా ప్రాంతంలో వింటూ అనేక జీవితాల్లో స్వస్థత అనేక కుటుంబాలలో స్వస్థాన భూ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చిన కృపే నీకున్నాను కోర్టువేర మమ్మల్ని తండ్రి మీ యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన కృపే నీకున్నాను యొక్క నమ్మకం అయిన తండ్రి పెంగలిక రాజా దేవ పెంగుల తండ్రి చక్రవర్తి గారు విషయాలు కృపక ఎన్నికలు నాలుగు నా కుటుంబానికి ఎన్నికలు అనుసరించుకుంటున్నాను తండ్రి దేవ నమకండి రెంగులకు లేదు కొట్టుకుంటున్నాను దేవ కృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి నీకు మంచితనాన్ని కృపను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి దగ్గర మధ్యలో జ్ఞాపకం తీసుకోండి తండ్రి ఇది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండగా సహాయం చేయండి కోరుకుంటున్నా దేవ తండ్రి తండ్రి సహాయం చేయండి దేవ అధిరాగారి గురించి అస్వస్థత గురించి కుటుంబం గురించి ప్రాతిష్ఠ రక్షణ గురించి స్వస్థత గురించి తండ్రి కలకం తండ్రి జ్ఞాన గురి దేవ ఆరోగ్యాలు వారిత గురించి పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఇంకెంతమంది అయితే ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో ప్రార్థన వసతి కోరుకున్నారో వారిని బట్టి చూస్తున్నారు సహాయం చేయండి ఈ విధంగా సాక్షణాలు అయ్యే ఆశక్తి సూచించకుండా అయ్య ఆహారిని బలపరచండి కృపణాలు గ్రహించండి సహవాసం కలిగి దేవ ఆహారం కృపణాలు కలిగించండి ఈ విధంగా మమ్మల్ని మీ చేతిని తప్పించుకుంటూ ఇచ్చిన సమయానికి చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని తెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధుల సర్వ రూపాని కొందరాలిగా ఉన్నది అనేక మార్లు లోబడీ అనేక పాపాలు చేసి తండ్రి సాహానికి తండ్రి ప్రభా ఎంతగా ఉపయోగపడిన స్థితిలో ఉన్న మాకు మీకు ఆశ్చర్యమైన వెలుగులో తిరిగి మమ్మల్ని నటించినందుకు వదనాలు తెలిసించుదాం తండ్రి రక్షణను తండ్రి చేదారుచుకోకుండా తండ్రి ప్రభా మీ నిత్యమైన వెలుగును తండ్రి ప్రభా దాని యొక్క విలువను కానీ మేము గుర్తి భయభక్తులు కలిగి కుడియడముల పుత్రుల తండ్రి ప్రభా కానీ ఆ మా పాపకు శరీరానికి ఎల్లప్పుడూ శిల్ల తండ్రి ప్రభా నాయన తండ్రి బాబా భయభక్తులు కలిగి బిగించే వరంలో ఉంది సాయం చేయండి తండ్రి ఇష్టపడిన వాక్యము వందరాలు చెల్లిస్తుంది తండ్రి అదేమారిగా కోవిడ్ బాధితులను రైతులను తండ్రి ప్రతి విధమైన ఓడిపోయిన స్త్రీలో ప్రతి ఒక్కరికి రక్షణ మార్గంలో రిజర్యానీ సేవల్ని ప్రోగ్రాం అక్కడ రక్షణ కార్యాలయం జరిగింది భారం కలిగి ఇంకా అయిన మన తండ్రి దేవుడి కృపో సినిమా కరోనా వైరస్ బాధితులకి ఇప్పుడు ఎల్లప్పుడు చదాశాల ముందు నడిపించింది గాక ఆమె ప్రెజల ప్రెజలకి ప్రెజ